నాకే వచ్చినట్టుగా ఏవే వస్తా ఉంటే అది వాసాహంసే అవన్నీ కూడాను మమ తర్వాత గావశ గవహ ఆవులు ఆ రోజుల్లో పశు సంపదే గనక అవి కాబట్టి ఆవులన్నీ కూడా రావాలి ఇంక ఇప్పుడు ఏం కావాలనుకుంటారు మీరు ఆవులు అడుగుతారు ఇప్పుడు ఎందుకు స్వామి చెప్పాడా ఏం కావాలి అయితే కార్లు స్వామి కార్లు అవి రాసుకోండి అక్కడ మమ గావ మమ కార్లచ్చ వాహనాలు వాహనాలు కావచ్చ ఇంకే అన్న పానేచ సర్వదా అన్న పానేచ మనకు రకరకాలైనటువంటి భోజనాలు సర్వదా సర్వత్రా సర్వదా అంటే ఏదేది కొత్త కొత్త చూస్తే కూడా మనకు అందుబాటులో ఉండేటట్టుగా రుచికరమైనటువంటి పదార్థాలన్నీ కూడా అన్నపానేచ సర్వదా తత మే శ్రేమావహ తత మే శ్రియం ఆవహ కాబట్టి అవి సంపదంతా కూడా నాకు రావాలి పైగా లోమశాం పశుబిస్సహస్వాహెందు లోమశాం పశుబిస్సహస్వాహ మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా ఉన్నాయి లోమశాం సరేనా అంటే ఆ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట అజాది పశుబిహి కాబట్టి ఈ మేకలు గొర్రెలు ఇవన్నీ కూడాను కాబట్టి ఆ రోజుల్లో పెద్ద సంపద అది బ్యాంకులే లేవు కదా బ్యాంకులు లేవు క్యాష్ లేదు డాలర్స్ లేదు ఏమి లేదు వస్తు మార్గమే దొరుకుతా ఉన్నది అందుకని ఒకవేళ అవసరమైంది అనుకోండి ఇప్పుడు మీ ఆవు కావాలా నా గొర్రెలు రెండు ఇచ్చేసేది మీ ఆవు తెచ్చుకునేది అంతే ఆ రోజుల్లో అందుకని ఇదే సంపద అందుకని లోమశాం పశుభి సహ కాబట్టి అయ్యా ఈ స్వాహ అని ఎందుకంటున్నాడో తెలుసా ఇది ఇది హోమం అది ఆడ ఆ హోమం చేస్తూ ఉండడం అనమాట అది తథోమే శ్రీయమావహ లోమచాంపశు బిస్హ స్వాహ అంటే ఇవన్నీ కావాలి అని కోరుకుంటున్నాడు అని అన్నాడు అంటే మాత్రం హోమం జరుగుతుందని అర్థం పైగా స్వాహ అన్న చోట వాక్యం పూర్తి అయిపోయిందని కూడా అర్థం అందుకని స్వాహ ఇంకా ఇవన్నీ కావాలి సరేనా ఇప్పుడు అక్కడ గురువు కూడా ఉన్నట్లుంది आमायंत ब्रह्मचारीण स्वाहां प्लीज अदी आयुद्व अयंत मूसरा दी आयु अच्छी दीयाले अभी ब्रह्मचारीण आयु दी इंत ज्ञा दु ఇంత జ్ఞానం నా దగ్గర ఉంది గనక ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి బ్రహ్మ జ్ఞానం మీద ఎవరికైతే జిజ్ఞాసు ఉందో అట్లాంటి జిజ్ఞాసులు బ్రహ్మచారులంతా కూడాను ఆ ఎంతో నా దగ్గరకు వచ్చేదారుగాక ఇది కేవలం జ్ఞానాభిలాష జ్ఞానాభిలాష కనుక నా దగ్గర ఏ జ్ఞానమైతే ఉందో నిక్షిప్తం అయిందో నా హృదయంలో ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి గనక ఓ ప్రణవమా ఓ ఓంకారమా ప్రణవ పరమేశ్వర స్వరూపం అనేటువంటి ఓంకారమా కాబట్టి ఈ జ్ఞానాన్ని నేను అందరికీ పంచాలి కదా కాబట్టి ఇవన్నీ నాకు ఇవ్వు ఇప్పుడు అర్థమవుతుందే ఇవన్నీ పశువులు సరేనా అట్లాగే మేకలు గొర్రెలు ఆస్తి వస్త్రాలు అన్నీ నాకివ్వు ఆవులు అన్నీ నాకివ్వు దాటితో పాటుగా నా దగ్గరికి విద్యను వాళ్ళంతా రాని ఎందుకో తెలుసా వాళ్ళని పోషించడానికి ఇవన్నీ ఉపయోగిస్తా అదే ఇంకే ఇంకేమి లేదు వాళ్ళందరినీ రాని అందువల్ల రాజపోషకులా రండి ఇదే ఇదే रोजल मारे ग मन अकोक मेक इ गिरीधारेक गोर्रीर गोर्रुना आतन पड़ता अर्थ पद मारेम कानी सीम मारे विषय मारती इवन अंदर कमायत आयु आयुचारी सरना अशेष ఇక్కడ అక్షరానికి అర్థం విశేషంగా వివిధంగా అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆ వచ్చేవాళ్ళు కూడాను అధిక సంఖ్యలో వచ్చి విశేషంగా వివిధంగా అంటే కేవలం బ్రహ్మజ్ఞానం కోసమే చూపుతాం కేవలం ఆత్మజ్ఞానం కోసమే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇంకా ఇంకా ఏవో ఏవో కోరికలుండినా అట్లాంటి వాళ్ళు కూడా రాని అది వివిధంగా అంటే అదే దాని అర్థం హిమాయంతో బ్రహ్మచారిణ స్వాహ అంటే వాళ్ళకి కామ్యమైనటువంటి ఉండానుకోండి అభిలాషలున్నాయి కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు ఏ స్వామీజీ మేము వచ్చి ఉపన్యాసం ఏంటే మాకు ఏమన్నీ జరుగుతుందా జరుగుతుందిలే రావయ్యా ఆయన కూడా ఎందుకో తెలుసా వచ్చి విన్న తర్వాత కొంతకాలానికి ఏమయ్యా జరిగిందంటే జరగాల్సిన అవసరం లేదంటాడు ఇది ఇది టెక్నిక్ మొట్టమొదటి దగ్గరకు రానిచ్చి అయ్యా ఏమండి నాకు పిల్లలు లేరండి రావయ్యా పుడతారు రావయ ఆధారమేమి లేదు ఆధారమేమి లేదు ఇప్పుడు ఈ రోజు వచ్చి రేపు సాయంకాలం అడగడు నన్ను ఏమయ్యా పిల్లలు లేరా ఏమయ్యా ఒక రోజుకి ఎట్లా వస్తారా అని కనీసం కనీసం సంవత్సరం అన్నా కావాలా సంవత్సరం ఏంటి నేను ఎక్కువ ఉంటాను ఆయన ఎక్కువ ఉంటాడు కానీ ఈ లోపల మారిపోతుంది ఏంటో తెలుసా వింటాడు కామ అర్ధ ధర్మ ఇవన్నీ త్రివర్గములన్నీ వింటాడు ఇవన్నీ ఉపయోగం లేదు ఎందుకని ఇవేవి సుఖహేతువులు కావు అవి చేస్తాడు తద్విజ్ఞానార్థం సహ గురు అపిగచ్చేత్తు కాబట్టి ఏది ఉండినా కూడా ఈ ప్రపంచంలో కోరికలు తీర్చుకోవడమే గానీ నేను కోరేవాడిగా మిగిలిపోతాను కోరేవాడిగా నేనున్నంత వరకు నాకు సుఖం లేదు కాబట్టి నాకు కావాల్సింది నిత్యతృప్తి నాకు కావాల్సింది నిత్యానందం అప్పుడు మనం అడిగామనుకోండి గొర్రెలు ఎన్ని కావాలా నాకు అవసరం లేదు నేనే ఒక గొర్రె అని తెలుసుకున్నాను సాల్వ్ అది ఇంకేమిట అందువల్ల వివిధమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళు కూడాను విమాయంతో బ్రహ్మచారిణ స్వాహ అది వాళ్ళకి ఏమన్నా ఉండని రాని ఎందుకని పరమ పవిత్రమైనటువంటి విషయం అమృతతుల్యమైనటువంటి విషయం కర్ణాభ్యాం శ్రోత్రాభ్యాం వాళ్ల చెవుల్లో పడని వృధా పోదు చూసారా కాబట్టి జిజ్ఞాసువులుగా ఉండి శిక్షణ యోగ్యులుగా ఉండి అర్హులైనటువంటి శిష్యులు రాని లేదా సామాన్యులు కూడా వినని ఇదే ఉద్దేశం అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ శృతి మందిరంలో చెప్తున్నాం అనుకోండి శృతి మందిరంలో చెప్పేటువంటి ప్రవచనాలు వేరే నిజాంఖ్య చెప్పే ప్రవచనాలు వేరే మీకు తెలుసు ఎందుకని ఇక్కడికి వచ్చేవాళ్ళు జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చాం నాకు జ్ఞానం కావాలనేటువంటి వాళ్ళు అక్కడేంటో తెలుసు మనం జనాన్ని ప్రభావితం చేయలేదు ప్రభావితం చేసిన తర్వాత ఇక్కడికి మీరు అట్లా ప్రభావితం వచ్చిన వాళ్లే కాబట్టి వాళ్ళని కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎందుకని ఎప్పుడైతే లోక కళ్యాణం జరగాలంటామో లోకం వల్ల అందరికీ అందాల్సిన అవసరం ఉంది గనక వాళ్ళు వివిధంగా ఈ రోజు ఉండిన రేపు వాళ్ల హృదయాల్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జ్ఞానం అటువంటి మార్పుని తీసుకుని వస్తుంది అటువంటి పరివర్తన తీసుకుని వస్తుంది కనుక విమా బ్రహ్మచారిణ స్వాహ్ ప్రమా బ్రహ్మచారిణ స్వాహ మళ్ళీ ఆయనకే భయంగా ఉంది అట్లనే అందరూ ఇళ్లే కొంతకాలానికి నాకే జ్ఞానం లేకుండా పోతుందేమో అందువల్ల ప్ర ప్రముఖులైనటువంటి వాళ్ళంతా కూడా వస్తూ ఉండుగాక ప్రమాయంతో బ్రహ్మచారి అది ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ప్రముఖులు ప్రజ్ఞలో ప్రముఖులైనటువంటి వాళ్ళు ప్రమాయంతో బ్రహ్మచారిన స్వాహ అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కూడా బుద్ధిమాన్ అటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి ఎక్కువగా రావాలి ఎందుకని వీళ్ళేమో ప్రభావితం అవుతూ ఉంటారు వాళ్ళేమో జ్ఞానాన్ని జ్ఞానామృతాన్ని జుర్రుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్లు కూడా రావాలి ప్రమాయంతో బ్రహ్మచారి కేవలం వాళ్ళు ఏదో ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఆ తర్వాత తలనొప్పి కాకుండా దమాయంతో బ్రహ్మచారి దేనా దమం కలిగిన వాళ్ళు దమం అంటేంటి మదం లేని వాళ్ళు ఏంటది దేంటి దమకహ బాయ నిగ్రహ కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు నా దగ్గరికి రాగాక అర్థవుతుంది ఏమిటి అయి ఇంద్రియ నిగ్రహం వచ్చాననుకోండి వచ్చిన తర్వాత స్వామి భోజనం మన ప్రవచనాలు బాగున్నాయి కానీ భోజనాలు బాగాలే ఇది దమం లేకపోవడం అంటే రుచి కావాలి నాలుగుకి రుచి కావాలి కనుక దమాయంతో బ్రహ్మచారి కాబట్టి దమం కలిగినటువంటి వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చు కాబట్టి ఎవరైతే జ్ఞానం కోసం ఉండారో వాళ్ళు వచ్చి ఇక్కడ అభిరుచులన్నీ ఇక్కడ పెట్టి నా ప్రాణం దీకుండా కాబట్టి కేవలం జ్ఞానం పొందాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం అవసరం కనుక బాహ్యేంద్రియాన్ని నిగ్రహించుకోగలిగేటువంటి వాడు ఉంటే అటువంటి వాళ్ళకు జ్ఞానం ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక దమాయంతో బ్రహ్మచారిన స్వాహ సరేనండి అంతవరకు బాగుంది దమం ఉంది అడగడు ఏమండి ఇవన్నీ కావాలి నాకు అవి కావాలి ఇవి కావాలి అడగడు కానీ లోపల మాత్రం అవి ఉంటే బాగుండడు ఇదో పెద్ద డేంజర్ అడగడు ఏమిటండీ బాగలేదండి భోజనాలు గురించి స్వీట్స్ గిట్స్ వేయించడం లేదు అది లేదు ఏమయ్యా మీకు బాగుందే భోజనం బాగుందే బాగుంది స్వామి చేయందుకు బానే ఉన్నాడు లోపలనే ఉంటాడు ఏం భోజనం ఇదేంటే మనో నిగ్రహం లేకపోవడం ఇంద్రియ నిగ్రహం ఉంది పెట్టింది వదిలేసిపోవడం లేదు తింటున్నాడు కానీ లోపల మాత్రం ఏడుస్తున్నాడు శమేనా శయంతో బ్రహ్మచారి స్వాహ అదే కాని ఇవన్నీ ఏం చేస్తానడా తెలుసా వీళ్ళందరూ కలిసి ఉంటారు అదే లోకం అంటే ఇక అర్థమవుతుంది ఇదంతా ఒక్కసారి ప్రణవానికి తీసుకెళ్లి తగిలిస్తా ఉన్నాడు అది ఇంకేమలే నా దగ్గర వీళ్ళందరూ ఉండరు ఇంకా వీళ్ళందరూ కావాలి వీళ్ళందరికీ జ్ఞానం ఇవ్వాలి కానీ ఇదంతా కూడాను స్వాహా స్వాహా ఎవరికి ప్రణవానికి పరమేశ్వర స్వరూపమైనటువంటి ప్రమణ ప్రణవానికి ఓంకారానికి ఇదంతా ఇది హోమం ఇదో మీరు అండి వాసాంశ అన్నాడు అనుకోండి ఎప్పుడు టైం లేకపోతే చెప్తున్నా మీరు అన్నిటికట్ల వాటిని అన్వయించుకుంటూ పోవాలి ఎందుకంటే ఇప్పటికే ఐదు రోజులు అయిపోయింది నేను ఇంకా కదలలేదు అందుకని ఈరోజు తొందరగా పోతున్నా వాంసి అన్నాడు అనుకోండి అంటే వస్త్రాని దేనికి వస్త్రాలు మనసుకే అసలు వాస్తవానికి మనసుకే దేహానికైనా కూడా మనసు ఇంటర్ఫీర్ అవుతుంది దేహానికి వస్త్రాలు అయితే ఏవి తెచ్చిస్తే అవి కట్టుకోవచ్చు అదే కావాలా ఇదే కావాలా ఈ రంగు కావాలా ఆ రంగు కావాలా అర్థమవుతుంది అమెరికన్ జాజెట్ కాదు మల్ మల్ కావాల చల్ చల్ కావాలని గల్ గల్ అంటుందంటే లోపల జిల్ జిల్ అనేది మనసు అర్థమవుతుంది ఇప్పుడు దేహం కాదు దేహానికి ఏదన్నా సరిపోద్ది కాబట్టి దేహానికి సంబంధించింది అయినా కూడా మనసు ఇంటర్ఫీర్ అవుతా ఉంది వాస్తవానికి అది ఎప్పుడైతే వాసాగంసి అని అన్నాడు వస్త్రాన్ని దేహానికి సంబంధించిందే కాబట్టి కేవలం వస్త్రాలని కాదు అర్థం దేహానికి సంబంధించినవి అన్ని ఇవ్వు దేహానికి సంబంధించినవి ఏమేవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆవహంతి సంపాదయంతి ఆ తర్వాత వితన్వాన విస్తారయంతింది కళ్ళతోడుండేవాడు ఒక కళ్ళతోడుండేవాడు ఒకటి కళ్ళతో పెట్టుకుంటాడు దేహానికి అను కదా చూడాలి కేటలాక్ వచ్చింది అనుకోండి కళ్ళతో పెట్టుకుంటాడు డబ్బుండేవాడు ఏం చేస్తానంటే రెండు పెట్టుకుంటాడు అది ఎందుకంటే స్పేర్ అంటే పేరు ఎందుకని ఒకటి పోతే ఒకటి ఉండాలి రెడీ అందుకని బెడ్రూమ్ లో ఒకటి లీడింగ్ రూమ్ లో ఒకటి దేనికి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ నుంచి పోవచ్చు కదా లే ఇదేంటో తెలుసా అయ్యా నాకు కళ్ళ లేదు నేను చూడలేను చదవలేను కాబట్టి కళ్ళ ఇవ్వు అని అన్నావు అనుకో అది మొదటిది తర్వాత ఈ రూమ్ ఆ రూమ్ లో ఉండాలా అర్థం అవుతుంది ఇప్పుడు ఇట్లా కాబట్టి ఎప్పుడైతే వస్త్రాణి అని అన్నామో వాసాగంసి దేహానికి సంబంధించినవి గనక కేవలం వస్త్రాలనే అనుకోబండి మీరు అన్ని దేహానికి సంబంధించినవి అన్ని ఆవహంతి సంపాదయంతి అది దాని అర్థం కేవలం వస్త్రాడే కాదు కళజోడు కావాలి కదా ఇంకా అమ్మగాలికి కమ్మలు ముక్కు పడకలు అర్థమవుతుందే తర్వాత సపోజ్ వింటర్ సీజన్ వచ్చిందనుకున్నా స్వెటరు ఇప్పుడు వస్త్రాలంటే ఏంటని వస్త్రాలు అన్నాం మనం అంతే వస్త్రాలు చొక్కా ఉండాలి లోపల బని అది లేదు అక్కడ అది కూడా ఇంప్లైడ్ అర్థమవుతుంది నువ్వు ఏమేమి వేసుకుంటావో అవన్నీ తర్వాత కళ్ళకి కావాలి ఆ దేహానికి సంబంధించింది కళ్ళ తోడు ఐ టెల్ యూ టు ఇంక్లూడెడ్ అర్థమవుతుంది టూత్పిక్ కూడా ఇంక్లూడెడ్ అదేంటో తెలుసుది అది దేని కిందకి వస్తుంది అంటే కుర్వాణా కిందకొస్తుంది సంపాదకింత కిందకి రాదు ఇప్పుడు ఇక్కడ నుంచి పోతాం ఒక ఇంట్లోకి అక్కడ పోయి ఏదంటే తినేస్తాం పిస్తా గీస్తుంది అదంతా లోపల జరిపోద్ది మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటది అప్పుడు పిల్లవాడిని బీచ్ అడుగుతాయి మన ఇంట్లో టూత్పిక్ ఉందే ఇది కుర్వాణ నేను ఎక్కడికి పోయి ఏం కతకుతానోది లేదు అక్కడ నాకు అవసరమైంది ఇది అవసరమని నేను తీసుకుపోను ఎందుకని వాడు పిజ్జా పెడతాడని నాకు తెలీదు అదే కనుక ఇడ్లైతే వెళ్ళిపోయినది అది పిజ్జా అయింది అది లోపలికి పోయి చేరిపోయినది ఇప్పుడు అక్కడికి టూత్పిక్ అవసరం అని నాకు తెలీదు కాబట్టి సంపాద ఎంత రాదు ఇది అర్థమైందా అక్కడ కుర్వాణ